సంసిద్ధిం పరమాంగ ఈ శ్లోకానికి అపునరావృత్తి ఉపనిషత్ అని పేరు శ్లోకాలకు కూడా ఉపనిషత్తు సరి కదా ఎందుకంటే శ్రీమద్భగవద్గీత సు ఉపనిషత్స అని కదా కాబట్టి ప్రతి శ్లోకము ఒక ఉపనిషత్తు ఒకప్పుడు రెండు మూడు శ్లోకాలు కలిపి ఒక ఉపనిషత్తుంది ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అపునరావృత్తి అనే విషయాన్ని చెప్తున్నారు సో ఇంత ఇప్పుడు బాగుంది ఇంతకుముందు ఏమని చెప్పారంటే నన్నే పొందుతాడు అని చెప్పారు ముందు శ్లోకంలో అనన్యచేతా తస్యాహం సులభ పాత్ర అనే అర్జున అటువంటి అనన్యచేతస్కుడైన వాడికి అంటే నిరంతరము సాంసారిక విషయాలను చింతించకుండా సంసారంలో ఏ ఏ మేరకు అవసరమో ఆ మేరకు ప్రవర్తింది సంసారాన్ని అవసరమైన మేరకే సేవిస్తూ మిగిలిన సమయాన్ని మానసిక శక్తిని దాన్ని కన్సర్వ్ చేసి శక్తిని కన్సర్వ్ చేయాలి అంటే వృధా కాకుండా పరిరక్షించాలి పరిరక్షించి ఆ శక్తిని ఈశ్వర భజనము వైపునకు మనం మళ్ళించినట్లయితే అటువంటి వారికి నేను చాలా సులాభుకుందాను అని చెప్పాడు ఈశ్వరుడు చాలా సులభుడు ఈశ్వరుడు అంటే ఆత్మరూపంగానే సులభుడు ఈశ్వరుడు అంటే ఆత్మరూపంగానే శృతులు ఈశ్వరుడిని ఆత్మరూపంగానే బోధిస్తాయి ఆ తర్వాత క్రమంగా మనిషి ఏం చేస్తాడంటే దేవుడికి దూరం అయిపోతాడు దేవుడికి దూరం అయిపోతున్నాడంటే ఆత్మస్వరూపానికి కూడా దూరం అయిపోతున్నాడు ఇప్పుడు ఒక డబ్బు వ్యామోహంలో పడి తన స్వరూపాన్ని పూర్తిగా విస్మరించేయడానికి పోలేదు అంటే ఇప్పుడు ఏమైంది డబ్బు వెనకాల పరుగు తీస్తూ తనకు తానే దూరం అయిపోయినాడు అలాగే అధికారం వెనకాల తన స్వరూపానికి తానే దూరం అయిపోయినాడు ఆ విధంగా కొంతమంది కర్మవాదులు ఉంటారు కేవలం కర్మల్ని చేసి చేస్తూ స్వర్గాది లోకాల కోసం కర్మలను చేస్తూ తమ స్వరూపానికి తామే దూరమైపోతాడు అలా చెప్పిన ఇంకో రకంగా చెప్పిన భాష మార్చి విషయం ఒకటే భాష మార్చి చెప్పచ్చు అలాగా సంసారం ఎంత పడితో ఈశ్వరుడికి దూరం అయిపోయింది ఇదే ఒకటే కాబట్టి అది ఈ విధంగా సంసార ఆ దానికి భిన్నంగా యథార్థమైన భక్తుడు భక్తుడంటే ఎవరైతే ఆత్మస్వరూపానుసంధానం చేస్తాడో వాడే భక్తుడు స్వస్వరూపానుసంధానం భక్తినిధీయ అని శంకరుడు వివేక దూరాముడు అంటారు నా స్వరూపమిది అని తెలుసుకుంటే యథార్థమైన భక్తి భగవాడు వనమహర్షి అలా చెప్తూ ఉంది కాదు ఎనివే సో ఆ విధంగా సాంసారిక విషయముల వెంట పరుగులు తీయడం అనేసి ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా వాడికి ఈశ్వరుడు సులభమే మీరు హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశించే ఈశ్వరుణ్ణి వదిలిపెట్టి సంసారం అంత పరుగులు తీసిన లేక బాహ్యంలో ఈశ్వరుడు మనకంత భిన్నంగా ఉన్నాడు అనే భేద దృష్టితో ఈ అప్పుడప్పుడు ఈశ్వరుడు అంటూ ఉన్నా ప్రయోజనం ఫలం ఒక్కటే ఏమిటి ఆ ఫలం అంటే పోయాడు అదే ఫలం సో ఆ విధంగా అటువంటి వాడికి ఈశ్వరుడు దుర్లభుడైపోతాడు కానీ ఇక్కడ మనం ఈశ్వరుడు ఎవరికి సులభుడో ఆ విషయాన్ని ప్రస్తావించాలి ఇప్పుడు ఇక్కడ అవతారిక క్షేత్రంలో అవతారిక చూద్దాము తవా సౌలభ్యేనా సపోజ్ ఈశ్వరుడు సులభుడయ్యేదనుకోండి ఏమవుతుంది ఏమవుతుంది కింస్యా దాన్ని అనువాదం చేయాలంటే ఎలా చేయొచ్చు అంటే ఈశ్వరుడు చేరికగా లభించడం చేత ఏమి వదిలింది లాభం ఇప్పుడో డబ్బు లభించితే ఏమి లాభమో మనకు తెలుస్తూ ఉంటాం డబ్బు లక్ష రూపాయలు వచ్చాయనుకోండి మనం తెలుస్తూ ఉంటాం ఆ లక్ష రూపాయలతో ఏమో చేయగలుగుతాం అలా చేయలేకపోవటం కూడా కానీ చేయగలిగిన వేమోతో తెలుస్తూ ఈశ్వరుడు సులభుడు అయిపోయాడు అనుకోండి క్యాహుతా ఏమిటి లాభ అనే ఒక శంక కలగడం సహజం శృము తమ సౌలభ్యేనాభవతి మమ సౌలభ్యవతి తద్ శృణ నేను సులభుడ సులభుడు అని అగుట చేత అంటే సాధుకుడికి ఈశ్వరుడు సులభంగా ఆత్మరూపంగా లభించాడు అల్లా లభించగన్ చేత క్యా హోతా హై దట్ హ్యాపన్స్ ఏమీ అవుతుందో అది నేను చెప్తాను నీవు దానిని విను త ఆ విషయాన్ని నీవు విను అని ఇప్పుడు శ్లోకాన్ని చెప్పాడు అందాము మాముదే నద్య దుఃఖాలయం అశా ి మహాత్మాన సంసిద్ధి పరమాంగత మా నన్ను పొంది నన్ను అంటే ఈశ్వరుణ్ణి అస్మశబ్దం ఆత్మరూపంగానే మనం చాలాసార్లు చెప్పుకున్నాం నన్ను పొంది ఈ పొందడంలో కూడా ఉపా అని కూడా ఉంది ఉపా ఉపశన్నది ఉపా ఉపనిషత్తులో ఉన్న ఉపాయేది ఆ ఉపాయే మాం ఉపేత్య నన్ను ఆత్మరూపంగా పొంది అని ఇప్పుడు కూడా ఉపేత్య అంటే దగ్గరగా పొంది దగ్గరగా పొందటం అంటే ఆత్మరూపంగా పొంది అన సో ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా పొందుతా అంటే అర్థం ఏంటి మాం ఉపేత్య మహాత్మాన అనే విశేషం చేసింది ఎవరైతే ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా పొందుతారో వారు మహాత్ములు ఈ మహాత్ముడు అల్పాత్ముడు అల్పాత్ముడు అనే ప్రయోగం మీకు కనపడదు అల్పమేధస అనే అలాంటి పదాలు ఉన్నాయి గీతలో అల్పమైన బుద్ధి గలవాడు అనే పద ప్రయోగం కానీ మహా వచ్చినప్పుడు మాత్రం మహాత్మాన సో వాసుదే మహాత్ములు ఎవరు ఎవరైతే ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా పొంది ఉన్నారో వారే మహాత్మ మహాత్మా నన్ను అంటే ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా పొందిన వారే మహాత్ము ఈ మహాత్ము యొక్క నిర్వచనం కూడా మనం భగవద్గీతలో కనపడుతుంది వాసుదేవ సర్వమిటి స మహాత్మా బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవర్వమితి స మహాత్మా అది మహాత్మాకి తెచ్చు ఇప్పుడు అల్పమైన మేధ గలవాడు ఎవడో తెలుసు అహం మమ అనే అహంకార మమకారాలలో చిక్కి ఉన్నవాడు వాడు అల్పమైన మేధగలవాడు చిత్రం ఏంటంటే ఇది నాది ఇది నేను అని మనిషి అహంకార మమకారాలలో వాళ్ళ గట్టిగా తదులుకొని ఉంటాడు దానివల్ల వాడు ఏమనుకుంటాడంటే నాకు నేను ఉపకారం చేసుకుంటున్నాను అని అనుకుంటాడు లోభి ఏమనుకుంటాడు తన ధనాన్ని దాచిపెట్టుకుని దాన్ని ప్రోగు చేసుకుని దాచిపెట్టుకోవడం వల్ల నాకు నేను క్షేమాన్ని చేసుకుంటున్నాను అని అనుకుంటాడు కానీ లోభి ఆ తన పాల క్షేమం భ్రమలో ఆ మమకారాన్ని పెంచుకుని ఆ మమకారం చేతనే నష్టపోయి దేహత్యాగం చేస్తాయి కాబట్టి అల్టిమేట్గా మమకారం అనేది అపకారంగా అయిపోతుంది అపకారం అయిపోతుంది ఈ భోగాలు అనుభవించి వాడు కూడా అంటాడు భోగాన్ని అనుభవిస్తూ వాడు ఏమనుకుంటాడు అబ్బా బాగుంది నాకు నేను చాలా ఉపకారం చూసుకుంటున్నాను ఏమనుకుంటాడు కానీ అల్టిమేట్గా భోగానుభవం కారణంగా వాడు రోగానికి రోగా రోగాల పాల్పడి సర్వనాశానికి ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ అహంకార మమకారాలు మనకి చాలా మంచివన్నట్టుగా అనిపిస్తాయి కానీ అంతిమంగా అవే మన వినాశానికి అనిపిస్తాయి అదే మరి అంటే అదే అల్పమైన బుద్ధి కలవాడు అంటే అసలైన తెలివి ఏమిటో చూస్తున్నాం అండి అంటే ఈ జగత్తులో నావి అనేది ఏదీ లేదు మమకార త్యాగ నిర్మమహ అది ఫస్ట్ వస్తే దానికి వైరాగ్యము ఉంటుంది ఆ తర్వాత అహంకారాన్ని త్యాగింది అహంకారము అంటే ఏమిటి ఒక పరిచ్ఛిన్నమైన దేహేంద్రియాదులందు నేను అనే తాదాత్మ్యమేది తలతో దానికే అహంకారము ఉంటుంది దేహము ఇంద్రియముడు ఇప్పుడు నేను తలసార్లు వివరించాను ఆయన మళ్ళించుకుంటాను అది వేదాంతం యొక్క పద్ధతి ఎలా ఉంటుంది నేను నిద్రలేస్తా నిద్ర లేవడానికి ముందు నేను లేదు నిద్రలో నేను లేదు బాగా తెలివిన తర్వాత నేను ఉంటుంది నేనే ఉంటుంది ఇంకేము నేను నేను నేను ఉంటుంది అయితే సుఖ ప్రబోధిలో నేను సుతరాము లేని స్థితికి నేను గట్టిగా తయారైపోయిన స్థితికి మధ్యలో ఒక సంధి అంటారు ఒక సంధికాలం సూర్యుడు అస్తమించిన దానికి చీకటి బాగా పడిపోయిన దానికి మధ్యలో సంధి లేదు దీని సంధ్యాకాలం ప్రకారం ఆ సంధి అన్నింటి సంధ్య సో ఆ సంధి ఉంటుంది ఆ సంధి ఎలా ఉంటుంది అంటే నిద్రలో తెలివి లేకపో నిద్ర నిద్రలే అంటే తెలివి వచ్చి తెలివి వచ్చి తెలివి వస్తూనే దేహం ప్రకాశిస్తుంది గదిలోకి సూర్యకాంతి వచ్చింది అంటే ఆ గదిలో అలాగే మనస్సులోకి తెలివి వచ్చింది అంటే ఆత్మ చైతన్యం మనస్సులో ప్రతిఫలించడం ఆరంభమైనది అంటే మనస్సులో ఉన్నటువంటి భావజాలమంతా ప్రకాశిస్తాయి గదిలో సామాన్లు ఉన్నట్టుగా మనస్సు అనే గదిలో ఏముంటాయి భావాలు ఉంటాయి అంతేతనే మనస్సు సూక్ష్మమైనది స్థూలమైనది ఫిజికల్ గది దాంతో స్థూల వస్తువులు ఉంటాయి అత్యంత సూక్ష్మమైనది కాబట్టి దాంట్లో సూక్ష్మమైన అంశాలే ఉంటాయి అంటే భావాలు ఉంటాయి సో దేహము ఇత్యాది భావాలు ఉంటాయి దేహము ప్రకాశిస్తుంది మనస్సులోనే తెలియబడుతుంది దేహము దేహము ప్రకాశించగానే ఇదిగో ఇది తెలివి ఈ తెలివిలో ఈ దేహం ప్రకాశించింది దాన్ని వివేకం అంటే దీపం వేయగానే ఇది కాంతి ఈ కాంతిలో ఈ ఘటం ప్రకాశించింది అని వివేకం తెలుస్తూ ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చేప్పటికీ తెలివి తెలుగులో దేహం ప్రకాశించింది అనే వివేకం మనకి తెలియదు అలవాటు ప్రకారంగా తెలివి తెలుగులో దేహం ప్రకాశించడం వెంటనే ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫైయింగ్ సూపరి మమేక వైకో దాంతో ఏకత్వాన్ని అది అలవాటు ప్రకారంగా అయిపోతుంది దాంతో ఆ తాదాత్మ్యాధ్యాస కారణంగా లేని పూర్తి అదే లేను అదే అహంకారము కాబట్టి అహంకారము అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ తెలివి తెలివి తనలో ప్రకాశించేదానితో మమేకమని బట్టి అహంకారం వచ్చింది కాబట్టి అహంకారం అనగానే తెలివి తెలివికి దేహేంద్రియాదులతో ముడి ఒక ముడి గ్రంథి తెలివి చిత్ దేహేంద్రియాదులు జడములు చిత్ జడ గ్రంథి దానికి అహంకారము అని మనం ఏం చేస్తాం ఆ ముడితో ఐడెంటిఫై అయి ఉంటుంది అదే ఐడెంటిఫికేషన్ పేరే దాని పేరే ఇది ఇది పేరే అది సో అదే అహంకారము ఈ అహంకారమే బంధము ఇది ముడి తీసేసేదనుకోండి చిత్రు చైతన్యం శుద్ధ చైతన్యం వల్ల ప్రకాశిస్తూ ఉంటుంది దాంట్లో దేవేంద్రియాదులు ఉంటాయి వాటి ముందు ఇది నేను అనేటువంటి అజ్ఞానం మాత్రం ఉండదు అంటే అహంకార రహితుడుగా ఉంటాడు దాన్నేమంటారు ఇజోలస్ ఎగ్జిస్టెన్స్ ఇదిగో సెవెర్లస్ అని అలా వర్ణిస్తారు అహంకార రహితమైన అహంకార రహితమైన తెలివి నిర్మమో నెహంకార దాన్ని వివేకము అంట వైరాగ్యము వివేకము ఎవడైతే పూర్తిగా అహంకారాన్ని త్యాగం అంటే అహంకారం అనే ముడిని పూర్తిగా విచ్చేసుకున్నాడో వాడికి ఇప్పుడు ఈ పరిచ్ఛిన్నమైనది లేను అనేది ఉన్నది ఇప్పుడు మమకారం లేని వాడికి ఇప్పుడు ఓ మహాకవి అన్నాడు ఈ ఈ పంజరంలో చిలక మహా చిలక కాదు కోడి పెంపుడు కోడి పంజరంలో గూడు క గూడు కడతారు కోడికి ఒక గూడు కడతారు ఈ యజమాను అదే ఇప్పుడు ఈ గ్రహస్థుడు కోళ్ళు పెంచేవాడు ఆ కోడిని ఒక గూట్లో పెడతారు పెట్టేం చేస్తాడు దాన్ని కడుపు నిండా ఆహారం పెడతాడు ఎందుకోసం పెడతాడు ఆహారం అది తిని చక్కగా దలిచిన తర్వాత దాన్ని కోసుకుని పెడతాడు ఏమంటే ఆ గూళ్ళో అది చక్కగా ఆహారం తింటూ అది నేను ఎంత బాగున్నానో అనుకుంటుండే ఆ కోడి దాని బాగు ఎన్ని రోజులు మనం వెయిట్ ఒక పక్షి ఆకాశంలో జరిగిన పక్షి దానికి గూడు ఉండదు ఆ బూట్లో కూర్చోవడానికి ఇది నాలుగు రూదు అనేవి ఆ బూట్లో గింగలో ఉండే ఆహారం దాణ ఇది దాణ వేస్తారు దానికోసం నిర్దేశించబడిన దాణ ఏమీ కానీ భూమంతా దానిదే ఆకాశం అంతా దానిదే ఇంకో వాడే మహాత్ముడికి తనది అంటే ఒక రూదేమీ ఉండదు కానీ జగత్తంటా ఆయన యొక్క వసుధైవర్ కుటుంబం జగత్తంటా అందరూ తన వారే ఫలానా వాడు తన వారు అంటే అల్పమైన బుద్ధి వరకు అందరూ తన వారే కాబట్టి అహంకారము మమకారము అనే గోడలు వాటికే అజ్ఞానం ఉంటాడు ఆ జ్ఞానం ఆ గోడలు కోలగొట్టుకుని బౌండరీలెస్ శుద్ధ చైతన్యంగా ఎవరైతే నిలిచి ఉంటారో వాళ్ళే ఆ ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా పొందినవారు వాళ్ళే మహాత్ములు మహాత్మా కాబట్టి నేను నాది అనేదాన్ని బాగా విస్తారం చేయాలి నాది అంటే వసుధైవ కుటుంబం సకల జగత్తు నా సకల ప్రాణులు నా వారే విధంగా దాన్ని విస్తృత పొందుకో అలాగే నేను అంటే ఈ పలిచ్ఛిన్నమైన దేహేంద్రియాలను మాత్రమే నేను అని సకల సకలమైన సత్త All existence is myself. అనే ఆ విధమైనటువంటి సత్యాన్ని ఎవరైతే ఆవిష్కరి ఉంటారో వాళ్ళు మహాత్ములు అని పడతారు మహాన్ ఆత్మ ఏషే మహాత్మా వారు ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా పొంది ఉంటారు వారు జీవన వారు వారే ఈశ్వరులే వారి రూపంగా ఉంటారు ఈశ్వరుడు ఉన్నాడు అన్నదానికి నిదర్శనం ఏంటి అంటే జీవన్ముక్తులు ఉండడమే ఈశ్వరుడు ఉన్నాడు అన్నదానికి నిర్దేశం జీవన్ముక్తులు ఉన్నా జీవన్ముక్తుల రూపంగా ఈశ్వరుడు భూలోకంలో ఉన్నాడు అదే ఈశ్వరునికి ప్రూఫ్ జీవన్ముక్తుడే ఈశ్వరునికి ప్రూఫ్ అంతకంటే వేరే ప్రూఫ్ ఏ మిగిలినవన్నీ విశ్వాసాలు ఈశ్వరుడు వైకుంఠంలో ఉన్నాడు అది విశ్వాసం విశ్వాసం తప్ప మన ఈశ్వరుడు జీవన్ముక్తుని ఉన్నాడు ఉదాహరణకి భగవాన్ మౌన మహర్షి రూపంగా ఈశ్వరుడు ఉండేను అది విశ్వాసం కాదు అది మానవులు తమ మధ్యలో అభివృద్ధి తెచ్చుకున్న పరమసత్య కాబట్టి దాని అది ప్రూఫ్ దేవుడి యొక్క ఇంటికి చక్కటి ప్రూఫ్ ఏమిటంటే మహాత్ముడే జ్ఞానియే కాబట్టి పరమాత్మ యొక్క వ్యావహారిక రూపము జ్ఞాని జ్ఞాని యొక్క పారమాక రూపము పరమాత్మ అది అసమహ జ్ఞాని యొక్క కనబడే రూపం దేహేంద్రియాదు అది పరమాత్మ కాదు జ్ఞాన యొక్క పరమార్థిక రూపము అంటే అహంకార మమకారములు లేని శుద్ధ చైతన్యములైతే ఆ జ్ఞాని హృదయంలో విరాజిల్తుందో అది ఏ పరమాత్మ పరమాత్మ వ్యవహారంలోకి అంటే ఈ లోకంలోకి వస్తే ఏలా వస్తాడు జ్ఞాని రూపంగా ఉంటారు ఆ జ్ఞాని మీరు కావచ్చు నేను కానీ జ్ఞాని రూపంగా ఉంటాయి ఆ విధంగా మహాత్ము ఈశ్వరుని ఆత్మరూపంగా ఉంది మామూప ఓకే పొందితే ఏమవుతుంది సంసిద్ధి పరమాంతత వారు సర్వోత్కృష్టమైన సిద్ధిని పొందుతారు సిద్ధి అంటే ఈ పదం మనం అనేక సందర్భాల్లో మారుతాము ఇప్పుడు ఒక ఆయన వ్యాపారం పెట్టుకున్నాడు పెట్టుకుని కాసుపడి పనిచేశాడు ఆ వ్యాపారాన్ని పెంచి పోషించాడు ఓ ఎలాగో ఎప్పటికీ బాగా చూసుకోవాలి నాడు దాన్ని ఒక రకంగా ఘన సిద్ధి అని అంటారు సో నేను ఒక ఆయనే ఆయన ఒక ఫ్యాక్టరీలో మజ్దూరుగా పంపిస్తున్నాడు మజ్దూరు అంటే కార్మికుడు అంటే సామాన్యమైన వ్యక్తి ఏదో నెలకు నాలుగు వేలు ఐదు వేలు చిన్న కుటుంబంతో చిన్న గ్రహంగా ఇపోదు ఆయన ఒక వ్యాపారం పెట్టాడు వ్యాపారం పెడితే ఆ వ్యాపారంలో ఆయనకి చాలా ధనం లభించింది వ్యాపారంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టాడు మొత్తానికి చాలా ధనం తక్కువ సమయంలో లభించాడు లభిస్తే ఆయన ఒక ఇంపోర్టెడ్ ఇంపాలాకారుతుంది పెద్ద రేపు ఫుట్పాత్ మీద నడిచి వెళ్తూ సార్ నమస్కారం అని నమస్కారం ఆ ఏమో బాగున్నావా బాగున్నా అంటే పాపం అతనే దిగి నేను మజులుగా నేను అతను ఎదుర్కొంటున్న వస్తుంది ఫ్రై నేను వ్యాపారంలో బాగా డబ్బు ఉపాదించుకున్నానండి ఇరవై రూపాయలు కారు కొనుక్కున్నాను సార్ మీకు వచ్చి కారు నేను అక్కడే ఉన్నాను సో ఆ విధంగా దాన్ని అది కూడా ఒక సిద్ధి ధన ధన యో యోగం అని కూడా అంటే పదాలు ఎలా ధనము సిద్ధించినది యోగము సిద్ధించినది అని అని అంట ఇంకొకళ్ళు ఇవన్నీ సిద్ధులు ఇలాంటివి చాలా ఇంకొకటి ఇది కూడా దృష్టి ఉంటాం ఒక ఆయన రాజకీయాల్లో దిగాడు అంతవరకు ఆయన ఉన్నవాడు చక్కగా ఉన్నవాడు సడెన్ గా రోజు వచ్చి నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను ఏదో ధర్మకార్యాలను పనిచేసి ఆయన ఎమ్మెల్యే అంటున్నాడు ఏమిటా అని ఆశ్చర్యం సరే మొత్తానికి ఆయన రాజకీయాల్లో దిగి ఎమ్మెల్యేగా నిలబడతాడు నెగ్గే అది చిత్రం కొంతమంది ఏం చేస్తానంటే నెగ్గే పార్టీని తమ పార్టీ అని అదే ఒక తెలుగు అక్కడే లెక్క పోయేది ఏ పార్టీ నెగ్గబోతోందో చూడాలి చూసి దాంట్లో జరిగిపోవచ్చు కాబట్టి కొంతమంది ఏం చేస్తారు నెగ్గబోయే పార్టీ నుంచి ఓడిపోయే పార్టీలో జంపు చేస్తారు అయితే వాళ్ళు రాంగ్ క్యాల్కులేషన్ రాంగ్ చేశారు అలాంటి దృష్టాంతాన్ని నేను చెప్పగబోతాను కానీ పొలిటికల్ అయిపోతుందని ఆగుతున్నాను సో అలాంటి వాళ్ళు అలాంటి పొరపాటు చేస్తూ ఉంటారు ఆ దాన్ని షన్ ఏంటీ సరిగ్గా ఇది ఎలక్షన్స్ డిక్లేర్ అయిన తర్వాత పార్టీ మాత్రం నిగ్గుతున్న పార్టీ నుంచి ఓడిపోయే పార్టీలో మాత్రం ఇంకా ఏం చెప్పాలి సో ఆ విధంగా ఒక ఒక ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు నిగ్గేశారు నిగ్గేస్తే అతనితో తాగలేదు సరే హైదరాబాద్ వచ్చేసారు హైదరాబాద్లో అసెంబ్లీలో ఉంటే క్యాబినెట్ ఫార్మేషన్ ఇంటికి క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చేసారు ఎలా ఉంటుంది ఇది అధికార శక్తి పదవీ యోగము ఇలాంటి సిద్ధులు ఉన్నాయి ఇంకో రకం సిద్ధులు ఆయన పెద్ద యజ్ఞం చేశారు మహాత్మయాన్ని సంపాదించి స్వగ్రవకాడుకు వెళ్ళిపోయారు దేహ త్యాగం చేసిన తర్వాత అది కూడా ఒక సిద్ధి ఆ సిద్ధి మనం తనతో కృషిగా పెట్టేది కావాలి మొత్తానికి అలాంటి సిద్ధులు ఉన్నాయని వర్ణించారు దాని మీద విశ్వాసం గలవాళ్ళు ఆ సిద్ధి కోసం వాళ్ళు కర్మలు చేస్తారు వాళ్ళు ఒట్లా పొమ్ముతున్నారు కానీ మరలరా కాలం నాకు కాబట్టి అది కూడా ఒక సిద్ధి ఇలాంటి సిద్ధులు లోకంలో అనేకమున్నాయి అయితే ఈ సిద్ధుల్ని మీరు చూడండి వీటన్నిటికీ ఈ సిద్ధులన్నిటికీ రెండు దోషాలు ఏదో చూసిన ఒకటి అది అవి ఎంతకాలం ఉంది కొత్త ఇంకొకటి అది పరమానందాన్ని అంటే ఆత్మభూతమైన ఆనందాన్ని ఆ శాంతిని ఇవ్వలేదు తన యొక్క స్వరూపభూతమైన శాంతి ఉన్నదే అది ధనం అధికారం వల్ల రాదు స్వర్గాది లోకాల్లో భోగాల వల్ల కూడా రాదు అది మాత్రం కలదు కాబట్టి ఇవన్నీ కూడా ఈ సిద్ధులన్నీ కూడా ఈ రెండు దోషాలను కలిగి ఉంటాయి ఒకటి అదిత్యము రెండు అవి పరమానందాన్ని పరమశాంతిని మనకు ఇవ్వలేదు ఇంకో దోషం కూడా చెప్తారు సాత్తిశేయత్వము కూడా చెప్తారు అంటే ఏంటి బాగా డబ్బు సంపాయం అనుకోండి వీడికంటే చాలా డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరో పడుతున్నారు కనబడితే వీడికి తాను దాని చెల్లబడు ఎందుకని మనం బేసిస్ మీద స్వరూపాన్ని కదా ఐ మీ అని అనుకుంటే బిలియన్ అయిన కనపడ్డే చాలా మంచి బిలియన్ అయిన ముందు అలాగే కేబినెట్ స్టేట్ మినిస్టర్ గా ఉన్నవాడు సెంట్రల్ మినిస్టర్ కనపడే ప్రైమ్ మినిస్టర్ కనపడే అయితే తెలుగుతన నాకు ప్రేమత ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ విజిట్కి వచ్చేటప్పుడు ఆయనతో షేక్ హ్యాండ్ ఇస్తే మనం ధన్యమైపోతామని చూసి అనుకుంది కాబట్టి అధికమైన పదవి తల వాళ్ళ ముందు వెలగలబోతుంది వీటి సిద్ధి అలాగే స్వర్గాది లోకాలలో కూడా వీటి సిద్ధి ఇంద్రాది దేవతల ముందు వీటి సంపాదించిన స్వర్గ సుఖము వెలగలబోతుంది వీటిని సాక్షిశేయత్వము అంటారు ఇటువంటి మూడు దోషాలు ఈ సిద్ధులన్నిటి ఎదురుతాయి పరమాం సిద్ధిం సంసిద్ధి గతాహ ఈ మహాత్ములు కూడా సిద్ధిని పొందుతారు ఎటువంటి సిద్ధిని పొందుతారు అంటే వీళ్ళు అహంకారము అమకారము లేని శుద్ధ చైతన్య స్వరూపులుగా జీవముక్తులుగా నిలిచి ఉండే ఈ మహాత్ములు పరమేశ్వరుణ్ణి ఆత్మరూపంగా సాక్షాత్కరించుకున్న ఈ మహాత్ములు వైపు చూడటానికి ఇల్లు వాటిలే లేని శుద్ధ అమాయకుల ఏమీ లేని వాళ్ళలాగా వాస్తవంలో ఆ పరమ సంసిద్ధి అంటే సర్వోత్కృష్టమైన సిద్ధి అంటే ఏ సిద్ధి ముందు ఇప్పుడు నేను వర్ణించిన ఈ సిద్ధులు లౌకిక వైదిక సిద్ధులు స్వర్గాది సిద్ధి వైదిక సిద్ధి యహలోకము ధనము అధికారము లౌకిక సిద్ధులు ఈ సిద్ధులన్నిటికంటే సర్వోత్కృష్టమైనది ఏమిటి ఆ సంసిద్ధి యొక్క గొప్పదనం ఏంటి అంటే అది అది నిత్యము అనిత్యం కాదు ఆ నిత్యత్వ దోషం దాని ఎందు ఉండదు అంటే కాలాతీతము అంటే ఒక కాలంలో సిద్ధి కలిగి మరో కాలంలో కోల్పోయేటువంటి పరిస్థితి ఉండదు శాశ్వత కాలము అంటే టైంలెస్ టైంలెస్ కాలాన్ని కొనుకుంటూ ఆ కాలము నడిచినంత సేపు వీడు ఉంటాడని అభిప్రాయం కాదు కాలము అజ్ఞాన కల్పితమైన అధ్యాస కలగో ఆ పరమాత్మ స్వరూపుడుగా నిలిచి ఉండిపోతాడు అది సంసిద్ధి తర్వాత లోకంలో జీవించే సందర్భంలో కూడా జీవన్ భక్తుడు పరమ శాంతిని పొందుతాడు పరమ శాంతి అదే పరమ ఆనందం ఆనందము అంటే శాంతి రూపంగా ఉంటుంది ఆ శాంతి ధనము వల్ల బాగుంది పైగా ధనము అధికమయ్యే తొలగి శాంతి మరింత తొలగిపోతుంది తగ్గిపోతుంది చాలామంది బిలియ నైర్స్ ఉంటారేట్ల కోట్లకి తరగలెత్తిన ధితులు రాత్రి వాళ్ళ ట్యాబ్లెట్ వేసుకుంటే దాన్ని ఎవరుతో అంటే వాళ్ళని మనం ఖండిస్తున్నదేమీ కాదు పాపం ఖండించడానికే ఉంది సో వాళ్ళు ఆ రకమైన మానసికమైనటువంటి ఉద్వేగంలో జీవిస్తూ ఉంటారు విశ్రాంతి అనేది వాళ్ళు అడగరు వాళ్ళని చూసి ఈర్ష్య పడాల్సిందే మనం వాళ్ళని చూసి అయ్యో పాపం సుచరీలుగా ఉంటాం తప్ప అసూయ పలుపడేవట్టుగా ఉంది పైకి మాత్రం చాలా గంభీరంగా చాలా అట్టహాసంగా ఉన్నప్పటికీ అంతరంలో శాంతి ధనం వల్ల లభించారు తర్వాత అధికారము అనేది అధికారము అనేది పైకి చాలా అత్తహాసంగా ఉంటుంది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కానీ లోపల చాలా డొల్ల డొల్లై హెవీ టైన్స్ అయిపోతాయి అంటే పైకి ఎంత అసహాసంగా కనబడుతున్నాడో లోపల అంత మానసికమైన ఉద్వేగానికి తయారీకి లోనవుతూ ఉంటాయి అశాంతికి అలదడికి లోనవుతూ ఉంటారు ఈ అధికారాలన్నీ అంత తేలికే కానీ మొల్ల కాబట్టి ఈ అనిత్యత్వ దోషము సాతిశయత్వ దోషము తర్వాత ఆ శాంతి లేకుండా అశాంతి రూపంగా ఉండుట అవి దోషాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి ఏవి కూడా ఆ జీవన్ముక్తిని యొక్క స్థితిని స్పృశించము కూడా స్పృశించము అంటే అంతకంటే గొప్పది మరొకటి లేదు అంచేతనే మోక్షానికి యొక్క జీవన్ముక్తికి నిశ్రేయసము అని పేరు ఇంతకంటే గొప్ప శ్రేయస్సు మరొకటి లేదు నిశ్రేయసము అది మోక్షం అదొ దాని పొంది సంసిద్ధి పరమాన్ గతామో మాట్ భావ్యా అంటే నా స్వరూపమును కంది పొంది అన్న నా స్వరూపమును పొంది నేను ఇక్కడ నోట్ చేసేటండి ఎప్పుడో రాశారు ఎవరో ఇరవై ఏళ్ల క్రితం ఏదో రాసితే ఇవ్వాలి అనుకరి అదే ఇది బాగానే ఉండే అని మనకు చెప్పాను సో ఆత్మ సాక్షాత్కారము అంటే ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా స్వర్గాది పుణ్యలోకములను ఇహలోకంలో ధనము అధికారము లేని వాటిని పొందుతా ఇంకొక దీని రెండింటికి ధర ఒకటి ఈశ్వర సాక్షాత్కారము సులభము ఎందుకంటే ఆత్మరూపంగా ఉంటాడు విషు అంటే మీరు ధ్యానం చేసి ధ్యానంలో శుద్ధ సత్య రూపంగా నిలిచి అదే ఈశ్వరుడు అని తెలుసుకొని ఉండడం తేలిక లేకపోతే ఈశ్వరుడు ఎక్కడో తెలపడున్నా కలహంలోనో ఉన్నాడన్న రైల్లో ఎక్కి తోషిస్తూ ఉంటాం వాళ్ళతో వెరకాయ వాళ్ళు మనం పోషిస్తూ ఉంటాడు మన ముందు వాళ్ళని పోషిస్తూ ఉంటాం సో ఆ రకంగా దేవుడు ఇక్కడున్నాడు అక్కడ ఉన్నాను పడుతుంది తీయడం తేలిక ఏది మిషన్లో తిరుగుతున్నారు బాలాజీ దర్శనం కొరకు పన్నెండు గంటలు కొడుతుంది అయితే అంటే మీ హృదయంలో ఉండే బాలాజీ దర్శనం చేయటానికి పన్నెండు నిమిషాలు కూడా కథ మీరు కొంచెం ధ్యానం చేయటం అభ్యాసం చేస్తే పన్నెండు సెకండ్లు సర్పం అదో రెండవది సంసారంలో పొందే లబ్ధులన్నీ కూడా యం శాశ్వతంకా నేను వివరించలేదు దుఃఖాలయము దుఃఖాలయము అంటే దేవాలయము అంటే దేవుడు ఉండే స్థానం గ్రంథాలయము అంటే గ్రంథాలు చాలా ఎక్కువగా ఉండే స్థానం ఓ గ్రంథం పెట్టి గ్రంథాలయం అంటూ పది గ్రంథాలు పెట్టి గ్రంథాలయం అంటూ వేలకి వేరు గ్రంథాలు పెట్టేస్తే దాన్ని గ్రంథాలయము ఉంటారు ఇప్పుడు మీకు అర్థమైంది కదా దుఃఖాలయము ఈ సంసారము దుఃఖాలయం అంటే రకరకాల దుఃఖాలు ఏర్పడి ఒకటి అలాగా మాలుగు మేలుపడుతూ పడిపోయి మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటాయి ఆ సంసారము దుఃఖాలయం దుఃఖాలయమే అయినా దాంట్లో పదార్థాలు కూడా ఉన్నాయో అంటే అశాశ్వతము మోక్షసుఖము నిత్యము కాలాతీతము నిత్యము అటు అంత తేడా ఉన్నది సరే సో మా ఈశ్వరం ఉపేయ అంటే మధ్య ఇప్పుడు కూడా బహుమాన పడవ శంకర్ నా ఈశ్వరుడు అయినా నన్ను పొంది పొందడం అంటే ఉండడం అంటే ఈశ్వరుడు ఆ గదిలో ఉన్నాను వస్తుంది ఆ బిల్డింగ్లో ఉన్నానుకోండి ఈశ్వరుడు వైకుంఠంలో ఓ బిల్డింగ్లో ఉన్నాడు మనం కూడా వైకుంఠం చేసుకుని ఇంకో బిల్డింగ్లో ఉన్నాం అది పొందడం అనుకుంట ఇంకా వైకుంఠానికి అయితే వెళ్ళారు కానీ ఆ ఈశ్వరుకున్న బిల్డింగ్ పేరు నేనే బిల్డింగ్ పేరు ఢిల్లీ వెళ్ళాను అండి మన్మోహన్ సింగ్ గారు ఢిల్లీ వెళ్ళిపోయినా కానీ మన్మోహన్ సింగ్ గారు ఉన్న ఊరు వచ్చేసంటే మన్మోహన్ సింగ్ గారు ఉన్న ఆ ఢిల్లీ రైల్వే స్టేషన్లో దిగి నేను మన్మోహన్ సింగ్ గారు ఉన్న వచ్చాను అంటే అలాగే వైకుంఠంలో విమానం దిగి శ్రీ మహావిష్ణువు ఉన్న చోటు వచ్చేసాను అంటే మీరు తొందిర కాదు మళ్ళీ ఆయన బిల్డింగ్ ఏదో వెళ్ళి కొట్టుకుని అక్కడికి చేరుకోవాలి ఆ బిల్డింగ్ నుండి బయట వరండాలో వైట్ చేస్తూ ఉంటాం పెందినక్క ఎప్పుడైనా తెలుగుదేశం ఆఫీస్ కూర్చారా నేను చూసాను అంటే అలాగా ఢిల్లీ హిల్స్ నేను వెళ్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసు పెద్ద బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ చుట్టూ ఎత్తైన గోడ ఆ ఎవరు దాంట్లో ప్రవేశించడం కూడా ప్రవేశపెట్టారు గేట్ మూసేసి ఆ పక్క బిల్లీ గేట్ ఉంది ఆ గేటు బయట వంద మంది ఉంటాడు ఆ గేట్ దగ్గర యూనిఫారం లో ఒక నడక ఉంటాడు వాడిని వంద మందు చేసి చూసే వెళ్ళాలి అంటే వీళ్ళందరూ మూడంలో వెళ్లాల్సిందే వీళ్ళు డిస్టిక్స్ నుంచి అక్కడ వచ్చిన వాళ్ళు అయిన బైపు అలాగే అని అలాగే వర్ణించారు దేవుడు దేవుడు దత్తాల్ శుభ్రభాతంలో ఉంది అనయా ఒక్కే పెట్టు ట్టాల కేటెట్టాలని పురు మొత్తుతారు బాగు దగ్గర గెలి పొందినట్టే సపోజ్ ఇక్కడ నేను విష్ణు ఉన్నాను నేను ఎక్కడ ఉన్నాను అంత దగ్గరగా వచ్చేసాను అంటాను వాళ్ళంత వాళ్ళని చెప్పుకుంటారు సో ఈశ్వరుణ్ణి పొందుతా అంటే ఆత్మను పొందుతా ఉంది మద్భావ మాత కూడా నేను ఏదో ఏ అనుకూలత నేనంటే ఈశ్వరుడు ఈశ్వరుడు ఏది అఖండ సత్త ఈశ్వరుడు సత్సన్మాత్రము ఈశ్వరుడు ఘట అస్థి అన్నప్పుడు దాంట్లో ఉండే అస్థి ఆ రకంగా ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈ ఆ రకంగా భావం ఆపాత్ర అహంకారం అహంకార రాహిత్యాఖ్య అంతే కదా అహంకారం అంటే ఏంటి ఈ చిన్న ఇంటికి ఈ చిన్న శబ్దం ఏదంటే అదే అహంకారం అహంకార రాహిత్యం అహంకారం లేదంటే ఏంటండి ఆల్ ఎగ్జిస్టెన్స్ ఇస్ మాయిస్టర్ ఆత్మావాళ్ళు సరంగ మధ్య ఆ విధంగా పరమేశ పరమాత్మను పరమేశ్వరుని ఆంది పునర్జన్మ పునరుత్పత్తిని నాకు తిరిగి జన్మించారు తిరిగి జన్మించారు అంటే కొంతమంది ఆడుకుంటారు అంటే ఎందుకంటే జన్మిస్తే తప్పే ఉంది అంటే అలా అనిపిస్తుంది డబ్బు బాగా ఉండి ఎవ్వనో ఉండి కడుపుకుండా భోగ చేసి భోగాలపై నిన్నప్పుడు ఆలోచిస్తుంది ఏమని బాధ్యులుగా మానవుడు అని ఒక్కసారి చిన్నప్పుడు తన కడుపు పప్పు వస్తే ఈ ఫీలింగ్ అంతా పోయి డెస్పరేషన్లో ఉంటాడు మనిషి మనిషి నిరాశిస్తూ ఉంటాడు మనం మనుషుల్ని చూసి అసూపడాల్సిందే ఉండదు పైకి చాలా అతహాసంగా ఉన్నా లోపల నిరాశ ఒక ఆయన నాకు వచ్చారు సఫారీ సూట్ వేసుకోవచ్చు సఫారీ అంటే ఈ విధంగా ఫ్యాషన్ అవునో కాదని తెలియదు అని నాకు చాలా ఖరీదైన షూట్ వేసుకోవచ్చు ఇంపోర్టెంట్ షూట్ ఇంపోర్టెంట్ ఆ తర్వాత నాకు తెలిసింది ఆయన వేసుకున్న సూట్ కనీసం పదివేల రూపాయలు ఖరీదు చేస్తుంది అని చెప్పారు సూట్ వేసుకోవచ్చు ఎవరో చెప్పారు రోజులు ఆ సూట్ వేసుకొచ్చాడు పదివేల రూపాయలు సో మొత్తానికి ఆ ఇదే అయిపోతాదు పదివేలు ఖరీదైన సూట్ చేసే ఆయన చూసినా చూపించడాల్సింది ఏం లేదు ఎందుకు చూసినా ఆయన బీపీలో డైబిసిస్ చాలు డయీస్ ఉన్నాయంటే చాలు ఇంకా ఆయనకి బ్రతుకున్నంత కాలం ఆయన్ని హింస పెట్టడానికి ఆ ఊరు చాలు అలాంటి సఫారి సూట్లు వంద కూడా నాకు అక్కర్ద ఎందుకు చూసిన బీపీ డైబెటీస్తో పాటుగా వస్తాయో కాబట్టి దుఃఖాలవుతాయి ఈ సంసారంలో ఇది దుఃఖ గ్రంథాలయ గ్రంథాలయో అన్ని గ్రంథాలే అవుతాయి అలాగే దుఃఖాలే అన్ని దుఃఖాలు ఏదో భోగాలు ఉన్నాయి కదా అంటే అశాశ్వతం భోగాలు శాశ్వతం కాదే కాదు సో ఎనీవే సో అటువంటి జన్మ పునర్జన్మ జన్మ అంటే జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోష అనుదర్శ పదమూడో వచ్చి వస్తుంది సో జన్మ అంటే మృత్యువు యౌనము అంటే జరా ఉంది ఆరోగ్యము అంటే వ్యాధి ఉంటుంది వ్యాధి కాబట్టి అది ప్యాకేజ్ ప్యాకేజ్ ప్యాకేజ్ రూపంగా వస్తుంది తప్ప దాంట్లో మనకు అనుకూలమైన వచ్చి ప్రతికూలమైన దూరంగా ఉండదు కాబట్టి ఇది పునర్జన్మ తిరిగి జన్మించ పునరపి జననం పునరపి మారణం పునరపి జననీ లెటరే శయనం ఇహ సంసారే బహు hai ృపయా పారే వాహినురారే అని మెరుగు శ్లోకాల్లో ఉంటున్నాడు కాబట్టి మహాత్ముడు తన స్వరూపాన్ని తెలుసుకున్న యాని తిరిగి ఒక పరిచ్ఛిన్న భావంతో ఒక జీవుడుగా పెట్టడు ఎందుకంటే ఆ జీవభావమే విలీ విలీనమైపోయింది అది జీవభావం ఏమిటి అహంపమా అది ఆ గ్రంథి అహంపమా అహమ్మమా గ్రంథి ఎలా ఉందనుకోండి గ్రంథి అంటే మానసిక గ్రంథి సూక్ష్మ గ్రంథి అంటే ఆ ఈ దేహం మానసిక గ్రంథి ఉంటే దాని చుట్టూ దేహం నిర్మాణం ఇప్పుడు ఉంటే పెద్ద నిర్మాణం నిత్యం ఎలా తయారవుతుందో చూసిన నృత్యం ఏం చేస్తుందంటే ఆ తురుగు ఉంటుంది దాని శరీరంలోకి వీళ్ళు ఇంప్యూరిటీ అది స్వచ్ఛంగా ఆరోగ్యంగా ఉంటున్న కొడుకు దాని నిత్యం లాభాన్ని నృత్యం అది చక్కగా ఆరోగ్యంగా జీవించి చదువు చాలుస్తుంది హ్యాపీగా జీవించి కానీ దాని శరీరంలోకి అనుకోని విధంగా ఒక చిన్న ఇంట్యూనిటీ ఒక ధూమి కణం ప్రవేశించవేశించడం వెంటనే ఆ శరీరంలో ఉండేటువంటి మెటబాలిజం ఆసెస్ ఎలా ఉంటుందంటే ఆ ధూమి కణాన్ని ఐసోలేట్ చేసుకుంటుంది దాన్ని రక్త ప్రవాహంలోకి వెళ్ళదు ఐసోలేట్ చేసి ఐసోలేట్ చేయడం కోసం దాని చుట్టూ మినరల్స్ కాల్షియం మొదలైన మినరల్స్ డిపాజిట్ చేస్తుంది ఒకసారి డిపాజిట్ చేస్తుందంటే దాన్ని ఐసోలేట్ చేసే ప్రయత్నంలో అలా డిపాజిట్ చేసుకుంటూ పోతుంది ఆ డిపాజిట్ ముఖ్యం తప్ప గ్రంథి ఆ గ్రంథి కారణంగానే చర్చ లేకపోతే వీటిని దాన్ని చంపేసి ఆ ముఖ్యాన్ని బయటకు తీసుకొస్తుంది ఈ విద్యాల కల్చర్ అవుతుంది కల్చర్ వాళ్ళు ఏం చేస్తారో చూసినా మంచి ఆరోగ్యంగా ఉన్న కుటుంబం ఉదాహరణ పడుతుంది దాని ఉదరంలోకి ఒక ధూళికణాన్ని ప్రవేశపెట్టి ఇంజక్షన్ ద్వారా ఓ ధూికణాన్ని ప్రవేశపెట్టి ప్రవేశపెట్టినంటే దాని మెటబాలిజం రియాక్ట్ అయ్యి అది దాని చుట్టూ డిపాజిట్స్ వేసుకుంటూ దాని అది ఆ డిపాజిట్స్ అది కరెక్ట్ సైడ్కి వచ్చిన తర్వాత దాన్ని సంహరిస్తాడు ఆ ముఖ్యం ఇక అర్థం తయారు చెప్పారంటే ముఖ్యం ఎండ భూమి కడమనే ఇంప్యూరిటీ ఉండబట్టి ముఖ్యం లేదు ఇంప్యూరిటీ లేకపోతే ముఖ్యం ఉండదు అదేవిధంగా అహంకార మన కాలంలో జ్ఞానము అది సూక్ష్మ గ్రంథి ఆ సూక్ష్మ గ్రంథి ఉండబట్టే దేహ నిర్మాణం నిర్మా ఒకసారి నిర్మాణమైన దేహం వల్ల శిథిలమైన పడిపోతుంది కానీ ఆ గ్రంథి అలాగే ఉంటుందిగా వాళ్ళు చచ్చిపోయే వరకు అహంపమాన భావం పట్టుకునిపోతాడు కదా అలాగే తెచ్చిపోతాడు నేను నాది నేను నాది నేను నాది అడుగుతుంది నేర్చుకుంటాను ఆ గ్రంథం అలాగే ఆ గ్రంథి ఏం చేస్తుంది ఇంకో దేహాన్ని కల్పిస్తుంది మళ్ళీ మొత్తం సైకి దుఃఖాంతా కల్పించేవాడుతుంది జ్ఞానికి ఆ గ్రంథి ఉండదు గ్రంథి లేదు గ్రంథి లేకపోతే మళ్ళీ ఇంకో దేహము నిర్మాణం కాదు కాబట్టి దేహం నిర్మాణం కాకపోతే సర్వవ్యాపకమైన అఖండ సద్రూపంగా అంటే పరమాత్మ రూపంగా ఆ జ్ఞాని అలా ఉండిపోతుంది ఎంతకాలము అంటే కాలము సంబంధం లేదు కాలాతీతమైన సద్రూపంగా ఉండిపోతుంది ఈశ్వర రూపంగా ఉండిపోతుంది సో కాబట్టి పునర్జన్మ లేదు అని చెప్పడం అనమాట ఉండే తాత్పర్యం రెండు ఉండవండి దహజ జన్మలో దుఃఖం ఉండదు దేహం పడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో దేహం వచ్చే ప్రసక్తి ఉంటుంది అంటే సంసార బంధం నుంచి విముక్తుడైపోతాడు పునర్జన్మ ఆ పునరుత్పత్తి ప్రాప్ ఉంది నా ప్రాప్ నుంచి కిరి విశిష్టం పునర్జన్మ ప్రాప్తుంది పునర్జన్మ పొందంటే ఎటువంటి పునర్జన్మ పునర్జన్మ అసలు ఎటువంటిది అని ఆ పునర్జన్మని విమరిస్తూ ఒక విశేషణము ఏమిటా విశేషణము దుఃఖాయనం దుఃఖానాశ్రయం ఆలీయ్యేస్ దుఃఖాలయం జన్మల కేవలం దుఃఖాలయం పునః జన్మ అంటే పుట్టి పుట్టాడు ఇంక బర్త్డే బాక్సిన్ చేసుకుంటూ ఉండొచ్చిన మనసు లేదు అది కేవలం జన్మ మాత్రమే కాదు పుట్టడం మాత్రమే కాదు అది ఎటువంటి పుట్టుక అంటే దుఃఖములకు నిలయమైన పుట్టుక అన్ని దుఃఖాలు ఆ జన్మ నుండే ఆవిర్భిస్తాయి అని చెప్పనే శిశువు జన్మించాడు అన్న సంసారుడు పండగ చేసుకుంటాడు మహాత్ముడు పండగ చేసుకోడు అయ్యో పాపం జన్మించాడే అనుకుంటాడు ఎందుకంటే ఇప్పుడు జన్మించేంటే వీడు వీడి సంసారంలో పడ్డాడు వచ్చి ఇది ఎప్పటికి తేలేడు ఎప్పుడో తేలే అని ఎవరులెవరో దేహత్యాగం చేసేటంటే సంసారాన్ని దుఃఖిస్తారు మహాత్ములు ఒల్లె పదార్థుడయ్య అని నమ్ముకుంటాను ఎంత తేడా చూస్తుంటారు సో ఎనివే కాబట్టి ఈ జన్మాన్నది దుఃఖాలు ఇప్పుడు చూడండి మనిషి ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తారు అంటే దుఃఖాలయం లాగేస్తారు ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నములలో మహా దుఃఖాన్ని నమ్విస్తారు సంపాదించినా అనుభవిస్తే సంపాదించలేకపోయినా అనుభవిస్తాయి భోగాలు మనము భోగాలను తమకు చెప్తున్నాం దాంట్లో దుఃఖాన్ని అనుభవిస్తాయి భోగాలు దొరికినా దుఃఖాన్ని అనుభవిస్తే భోగాలు దొరకకుండా దుఃఖాన్ని అనుభవిస్తాయి ఇద్దరు తాగుబోతులు వెళ్తున్నాం వెతుక్కుంటాం ఏం కోసం వెతుకుతో మద్యం కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాం దాంట్లో ఒకడికి మద్యం దొరికింది వాడు ఆ మద్యాన్ని షేమించి రోడ్డు అడ్డంగా పడిపోయి మొన్న పెద్దంగా పెద్ద ఇంకో వచ్చింది ఇంకోడికి మద్యం దొరకలేదు మద్యం దొరకక ఆ వ్యసనాన్ని దాని చేయడం కారణంగా ఆ రాత్రికి తెల్లవాళ్ళు మద్యం దొరకక వేడి చూస్తారు ఇద్దరికి దుఃఖం దుఃఖం ఒకరు ఆకలితో దుఃఖిస్తే ఇంకొకరు అత్యాహారం అతిగా ఓవర్ హీటింగ్ వల్ల ఇక్కడ పడ